శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చేరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీపమును ఆరవ ప్రకరణంలో తొంభై ఐదు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం పూర్వమీమాంసక వార్తకారులైనటువంటి శ్రీ కుమారుల భట్టగారు ఆత్మ యొక్క స్వరూపమును జడబోధ రూపమున్నది అని చెప్తున్నారు అంటే అచేతనము మరియు ఉభయ రూపం ఉన్నది ఏ విధంగా సుప్తోత్త పురుషుడు అంటే సుశుక్తి నుండి జాగ్రత్తలోకి ఉత్సానమైనటువంటి పురుషుడు గాఢం మూడోహం సుప్తహ అని పరామర్శించి అంటే సుశుక్తి యొక్క అనుభవాన్ని స్మరించి చెప్తున్నాడు అయితే జాగ్రత్తలోనైతే సుశుక్తి యొక్క అనుభవం లేదు సుశుక్తి యొక్క స్మరించి చెప్తున్నాడు స్మరణం ఉన్నది స్మృతి ఉన్నది మరి ఏదైతే స్మృతి ఉంటుందో అది కూడా జ్ఞానములోనే గణన అవుతుంది మన వృత్తి రత్నాలలో వచ్చాం కదా యథార్థ ప్రమ ఉంటుంది యథార్థ అప్రమ ఉంటుంది అప్రమలో స్మృతి జ్ఞానము గణనవుతుంది మరి ఈ స్మృతి ఏదైతే ఉంటుందో ఇది అననుభవ విషయంది ఎప్పుడు కూడా స్మృతి కాదు ఇది నియమం ఉన్నది పూర్వము దృష్టము శృతము అనుభూతము అయినటువంటి విషయాలదే కాలాంతరంలో స్మృతి కలిగేందుకు అవకాశం ఉంది మరి లేచినప్పుడు జాగ్రత్తలోనైతే నిద్రలు లేడు కదా ఆ నిద్ర సుఖాన్ని ఇప్పుడు అనుభవించడం లేదు ఇది అనుభవ కాదు మరి ఢం మూడోహం సుప్తహ అని అయితే ఇది స్మృతి మరి స్మృతి అన్నప్పుడు పూర్వము అనుభవించిందయ్యే ఉండాలి మరి ఎప్పుడు అనుభవించాడు సుశుప్తి అవస్థలో అనుభవించాడు ఆ అనుభవం కూడా జ్ఞానపూర్వకంగానే ఉంటుంది కదా స్మృతి భిన్న యథార్థ అనుభవం స్మృతి కంటే భిన్నంగా యథార్థ అనుభవం ఉన్నది కాబట్టి అక్కడ కూడా జ్ఞానం ఉన్నది మరి జ్ఞానం ఉన్నది అని కూడా ఈ స్మృతి ద్వారా ఉత్ప్రేక్ష చేస్తున్నాడు ఉత్ప్రేక్ష అంటే ఊహిస్తున్నాడు ఈ స్మృతి కలిగింది అంటే ఇది జ్ఞాన పూర్వకంగానే ఉంటుంది జ్ఞానం ఉంటుంది అని అనుమానము చేయవలసి ఉంటుంది ఊహించవలసి ఉంటుంది దీని చేత ఆత్మ జ్ఞాన రూపం ఉన్నది అని కూడా తెలుస్తుంది మరియు నాకు ఏమీ తెలియకుండా పడుకున్నాను గాఢం మూడవ సప్తహ నిద్రించాను నాకు ఏమీ తెలియకుండా నిద్రించాను అని అంటున్నాడంటే అక్కడ ఏమీ తెలియని తనం అనేటువంటి అజ్ఞానం కూడా ఉంది అని తెలియబడుతుంది అంటే ఆత్మ జ్ఞాన రూపమున్నది అజ్ఞాన రూపం జడ రూపం ఉన్నది చేతన రూపం ఉన్నది అని ఈ విధంగా సుక్తోచిత పురుషుని స్మృతిని బట్టి ఊహించి చెప్తున్నారు కుమారులు బట్టు తద అను ఆత్మ చిడ రూపం ఉన్నది ఈ విధంగా చెప్తూ ఇంతకు పూర్వము ప్రభాకరులు మరియు నైయాయికులు తార్కికులు ఏదైతే ఆత్మ జడ రూపం అని అన్నారో వారిని ఖండన చేశారు ఏ విధంగా ఖండన చేశారు జడ రూపం ఆత్మ అని అనుటంలో ఏమేమి ఆ దోషాలను ప్రదర్శిస్తూ టిపణం ద్వారా శ్రీ పండిత్ పీతాంబర్జీ ప్రభాకర తార్కిక మతాన్ని నిరాకరిస్తున్నాడు అరవై తొమ్మిదవ టిప్పణం చూడండి ఇదే నైయాయిక అవురు ప్రభాకరక మత అసంగత ఈ నైయాయిక మతము మరియు పూర్వమీమాంస ఏకదీశీ అయినటువంటి ప్రభాకర మతము కూడా అసంగతము ఉన్నది కా అయితే ఎందుకనంటే ये जो सुसुप्ति विषय ज्ञान के अभाव से आत्मा दृढ़ रूप शेष रहता है ऐसे कहे हैं, सो सुसुप्त से उठे पुरुष को मैं कुछ भी नहीं जानता बया और सुख से सोया था ये जो सुसुप्त काल में अनुभव किए सुख और अज्ञान की स्मृति हुए है तिसकारी సుశుక్తిలో ఏమీ తెలియకుండా పడుకున్నానటువంటి అనుభవానుసారంగా ఆత్మ జడ రూపం ఉన్నదని ఏదైతే తార్కికులు మరి ప్రాభాకరులు చెప్పారో అది అసంగతం ఎందుకనంటే సుషుప్తి నుంచి లేచినటువంటి పురుషుడు నాకు ఏమీ తెలియకుండా నిద్రించాను సుఖంగా నిద్రించాను అని తెల్లవారుజామున నిద్ర నుంచి లేచిన పెదప్ప చెప్తున్నాడు స్మరించి చెప్తున్నాడు ఈ అనుభవాన్ని బట్టి స్మృతి ఏదైతే ఉంటుందో అది జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ సుశుక్తి అనుభవ కాలంలో కూడా జ్ఞాన రూపం ఉన్నది ఆత్మ సుశుతి అనుభవాన్ని తెలుసుకునే కదా చెప్తున్నాడు ఇక్కడ సుశుక్తిలో తాను అనుభవించినటువంటి ఏదైతే సకల ప్రపంచం యొక్క అభావంను మరియు సుఖాన్ని తాను స్వయంగా అనుభవించే కదా తెలిసిన తర్వాత చెప్పగలుగుతున్నాడు మరి అనుభవం జ్ఞానపూర్వకంగానే ఉంటుంది కదా అందుకని జ్ఞాన రూపం కూడా ఉన్నది మరి నాకు ఏమీ తెలియదు అనేటువంటి అనుభవానుసారంగా అజ్ఞానం కూడా ఉన్నది అంటే ఆత్మ ఉభయ రూపం ఉన్నది కేవలం జడ రూపం లేదు చిజ్ రూపం ఉన్నది అని ఈ అనుభవానుసారంగా ఈ పరామర్శ ద్వారా నైయాయిక మతము ఖండింపబడుతున్నది జో ఆత్మ జడు హోవేతో ఒకవేళ ఆత్మ జడ రూపం ఉన్నది అని స్వీకరించినట్లయితే ముక్త స్మృతి నెయ్యి చాయే పైన చెప్పబడినటువంటి గాఢం మూడోహం సుప్తహ సుఖమహం అప్సాప్సము అనేటువంటి స్మృతి కలగకూడదు జ్ఞానము లేని ఎడల జ్ఞాన రూపము కాని ఎడలా కేవలం జడ రూపమే అయితే ఈ స్మృతి కలగకూడదు ఆరు హోవే కానీ సకల జీవుల అనుభవం ఎట్లా ఉన్నది అంటున్నారు లేచిన తర్వాత నేను హాయిగా నిద్రించానని ఒకరంటారు నేను ఏమి తెలియకుండా మొద్దు పడుకున్నాను గాడం సుప్త అని ఈ విధంగా కూడా అనుభవం ఉన్నది కాబట్టి ఈ అనుభవం అనుసారంగా ఆత్మ ఉభయ రూపం ఉన్నది చిజ్ జరూపం ఉన్నది అని తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిందే యాతి ఆత్మ జడ రూపంహితు చేతన రూపే ఆత్మ కేవల జడ రూపం కాదు చేతన రూపం కూడా ఉంది అంటే చిజ్జడ రూపం ఉంది అని కుమారుల భట్టు ప్రభాకర్ భట్టు మరియు తార్కికులను ఖండాన చేస్తున్నాడు ఇంతే కాకుండా శృతి మాత ఏం చెప్తుంది శృతి విశే ఆత్మ నిర్గుణకే సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ నిర్గుణం నిష్కలం శాంతం నిరవద్యం నిరంజనం అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మయ అని ఈ విధంగా శృతులు స్మృతులని ఏం చెప్తున్నాయి ఆత్మ నిర్గుణం అని చెప్తుంది మరియు విజ్ఞానమానందం బ్రహ్మ సత్యం జ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అని ఏ విధంగా జ్ఞాన రూపం ఉన్నదని కూడా చెప్తున్నాయి శృతులన్నీ కూడా ఆత్మ నిర్గుణమున్నది మరియు జ్ఞాన రూపం ఉన్నది దాని ఏ విధమైన గుణాలు ఈ నైయాయకులందరూ ఏమని చెప్పారు ఆత్మ ఎందు ఇచ్చ ద్వేషము రాగము సుఖము దుఃఖము ధర్మము అధర్మము రూప సంస్కారము ఇత్యాది గుణాలు ఉంటాయని చెప్పారు కదా కానీ శృతి ఏం చెప్పింది నిర్గుణం అని చెప్పింది బ్రహ్మ విజ్ఞానమానందం బ్రహ్మ ప్రజ్ఞాన గణహ ఏవా అని అంటూ జ్ఞాన రూపం అని చెప్పే ఉన్నది వారేమో జడ రూపం ఉన్నదని చెప్పారు శృతికి విరుద్ధంగా వెళ్ళి చెప్పారా లేదా అందుకని శృతి సమ్మతమైనటువంటి మతము కాదు ప్రభాకరుల మరియు తార్కికుల యొక్క మతము శృతి విరుద్ధముండందు అసంగతమున్నది మరి ఈ గుణాలని ఎక్కడ చెప్పబడ్డాయి గుణాలైతే కనపడుతున్నాయి ఆత్మయందు సుఖము దుఃఖము ఇచ్చా ద్వేషము రాగము మము క్రోధము ధర్మము అధర్మము సంస్కారాలు ఇవన్నీ కూడా ఆత్మ ఎందుకు కనపడుతున్నాయి కదా మరి ఈ గుణాలన్నీ ఎవరి ఆత్మ ధర్మాల కాకపోతే అని ఒకవేళ శంకించినట్లయితే కింద అంతఃకరణకే ధర్మ ఇచ్చాదిక ఆత్మా విషయ అధ్యాసకరి ప్రతీతి ఓవే అవరు ఇచ్చాదిక అంతఃకరణకి ధర్మత శృతి విషయ ప్రసిద్ధే అయితే పరి సుఖము దుఃఖము ఇచ్చ దేశము రాగము ఇవన్నీ ఎవరి ధర్మాలంటే అంతఃకరణ ధర్మాలు అంతఃకరణ ధర్మాలు అయితే ఆత్మయందు ఎందుకు ప్రతీతి అధ్యాస చేత అంతఃకరణంతో తాదాత్మ అధ్యాస చేత అంతఃకరణ ధర్మాలు ఆత్మయందు ప్రతీతి అవుతున్నాయి అహం సుఖి అహం దుఃఖి అని ఈ విధంగా అన్యత్ర ఉన్న ధర్మాలు అన్యత్ర ప్రతీతి అవుతున్నాయి అతస్మిన్ తద్బుద్ధి ఇత్యవోత్సమా అని అంటూ శంకరుల వారు అధ్యాస ఒక లక్షణం చేశారా లేదా అన్యత్ర ఉన్నాయి అన్యత్ర కనపడితే అది అధ్యాస అనపడుతుంది తాదాత్మ అధ్యాసం చెంది అంతఃకరణ ధర్మాలను తన ఆరోపించుకొని అంతఃకరణ ధర్మాలను తన ధర్మాలుగా భావించి అహం సుఖీ అహం దుఃఖీ అహం కర్త అహం భోక్త అహం క్రూధి అహం కామి అని ఈ అంతఃకరణ ధర్మాలన్నింటిని కూడా తన ఆరోపించుకొని అంతఃకరణతో తధ్యాస చేత నేను సుఖిని దుఃఖిని అనే విధంగా అంటున్నాడు కానీ వాస్తవంగా ఆత్మ ఎందు ఏ విధమైనటువంటి గుణాలు లేవు మరి ఎవరి ధర్మాలు అంటే అంతఃకరణం యొక్క ధర్మాలు శోక మోహభయ క్రోధ లోభ మోహ స్పృహ దయ దృశ్యంతే జన్మ మృత్యుశ్చనా అనంటూ భాగవతం చెప్తుంది శోకము మోహము రాగము ద్వేషము లోపము సుఖము దుఃఖము కామము క్రోధము ఇవన్నీ కూడా అంతఃకరణ ధర్మల అహంకార్య దృశ్యంతే అహంకారానికే కనపడుతున్నాయి వాస్తవంగా ఆత్మ ఎందు లేవు జన్మ వ్రణాలు శరీర ధర్మాలు ఆత్మకు లేవు కానీ అన్యత్ర ఉన్న ధర్మాలను అన్యత్ర అంటే ఆత్మ ఎందు ఆరోపించుకొని భ్రాంతి చేత నేను సుఖిని దుఃఖిని అని అంటున్నాడు కానీ వాస్తవం కాదు ఈ గుణాలన్ని ఎక్కడ ఉన్నాయి అని అంటే అంతఃకరణం కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి హ్రేహి భీహి ఇత సర్వం మన అనంటూ బృహదరణ శృతి ఒకటి లో చెప్పబడింది కాబట్టి శృతి ఈ గుణాలన్నీ అంతఃకరణ ధర్మాలుగా చెప్పింది ఆత్మ ధర్మాలుగా చెప్పలే ఆత్మ ఏం ప్రతీతి అవుతున్నాయి ఎందుకు అని అంటే తాగాత్మ అధ్యాస చేత ప్రతీతి అవుతున్నాయి వాస్తవం కాదు జాగ్రత్త స్వప్న విషయ అంతఃకరణకే పోతే ఇచ్చాదిక ప్రతీతి హోవే అరు సుశుక్తి విషయ అంతఃకరణకే విల హువే ఇచ్చాది కనుక అభావ్ హోవే ఇసు యుక్తి కరిపి ఇచ్చాధిక అంతఃకరణకే ధర్మ సిద్ధు ఓవే ఆత్మకే నహి ఈ ఇత్యాది ధర్మాలన్నీ కూడా అంతఃకరణం ఇవే ఆత్మ ధర్మాలు కావు అని సిద్ధమవుతుంది అన్వయ వ్యతిరేకమైనటువంటి యుక్తి ఏ విధంగా మృతికాసత్వే ఘట సత్వం మట్టి ఉంటే ఘటం ఉంటుంది మృతికా అభావే ఘట అభావ మృతిక లేదనుకో ఘటం లేదు ఇది అన్వయ వ్యతిరేక యుక్తి యత్సత్వే యత్సత్వం అన్వయే యద్ అభావ వ్యతిరేక ఈ అన్వయ వ్యతిరేక యుక్తి చేత తెలుస్తుంది మనకు ఎక్కడైతే అంతఃకరణం ఉంటుందో ఎక్కడ ఉంటుంది జాగ్రత్త స్వప్నాల్లో అంతఃకరణం ఉంటుంది అక్కడ సుఖ దుఃఖాలు అంటే అంతఃకరణం ఉన్న చోట సుఖ దుఃఖాలు ఇది అన్వయం మరి సుషిప్తిలో లేదు సుఖ లేవు ఇది వ్యతిరేకం వ్యతిరేకం అంటే అభావం అంటే ఎక్కడ అంతఃకరణం ఉంటుందో అక్కడ సుఖ దుఃఖాల యొక్క ప్రతీతి ఉంటుంది అంతఃకరణం లేని చోట సుఖ దుఃఖాలు లేవు సుశిప్తులు సుఖ యొక్క ప్రతీతి కావాలి కదా ఆత్మ ఉంది మరి ఆత్మ ధర్మాలే అంటే ఆత్మ ఉంది మరి ఆత్మ ఉన్నప్పుడు ధర్మం ధర్మిని విడిచి ఉండదు కదా అగ్నిని విడిచి ఉష్ణత ఉంటుందా చెప్పండి జలమును విడిచి శైత్యం ఉంటుందా చెప్పండి ధర్మము ధర్మిని విడిచి ఉండదు మరి ధర్మి అనేటువంటి ఆత్మ అయితే ఉంది సుశిప్తులు మరి ధర్మం ఉండాలి కదా సుఖదులు ఉండాలి కదా ఉంటున్నాయా లేదు కానీ अंतकरण उखा उतरण धर्मे आत्म धर्म का स्पष्ट सिद्धमी नैयायकाधिक आत्मा, आत्मा विभुवर नाना अंगीकार करते सर्व आत्मा सर्वदेह सर्वकर्म सर्व भोग अवर सर्व मुन सात संबंधित किस आत्मा के कोन देहादि को देहादि ये व्यवस्था दुर्लभ इंकोक देश तार మరి ప్రభాకరులు ఆత్మను విభు విభురూపమున్నది అన్నారు వ్యాపకముంది అన్నారు మరియు అనేకముంది అని కూడా స్వీకరించారు వ్యాపకమున్నది అనేకమున్నది మరి ఆత్మలు అనేకమని ఒప్పుకొని అనేక ఆత్మలు వ్యాపకం అని చెప్పినట్లయితే సంకర దోషం వస్తుంది ఇప్పుడు ప్రతి ఆత్మ కూడా వ్యాపకముంది అన్నప్పుడు అన్ని శరీరాలతో సంబద్ధమై ఉంటది సర్వమూర్త ద్రవ్యముల చేత సంయోగమై ఉండుటయే వ్యాపకత్వం అని వ్యాపకం యొక్క లక్షణం చేసినారు మరి సకల మూర్త ద్రవ్యాల చేత ఈ దేహాదులు మొదలైనటువంటి వాటి చేత అన్నిటి చేత అన్ని ఆత్మలు పరస్పరం సంబంధపడి ఉంటాయి ఇట్లా పరస్పరము అన్ని ఆత్మలు అన్ని శరీరాలతో సంబంధపడి ఉంటాయి వ్యాపకం కదా ప్రతి ఆత్మ వ్యాపకం ఉన్నది మరి అనేకమని అనేక ఆత్మలు వ్యాపకములు కాబట్టి పరస్పరము అన్ని శరీరాలతో సంబద్ధమై ఉంటాయి మరి అలాంటప్పుడు అన్ని శరీరాల చేత అన్ని భోగాల చేత అన్ని మనసుల చేత సంబంధపడి ఉంటుందని వలన మరి ఏ ఆత్మ యొక్క దేహము ఏది అనేది నిర్ధారణ కాకుండా ఉంటుంది నిశ్చయించి చెప్పలేము ఏ ఆత్మ యొక్క శరీరము ఏది ఎందుకు అన్ని దేహాలతో సంబంధపడి ఉంటుంది అన్ని ఆత్మలు అన్ని ఆత్మలు అన్ని దేహాలతో సంబంధపడి ఉండటం వలన ఏ దేహము ఏ అంతఃకరణము ఏ ఆత్మది అనేది నిర్ధారణ చేయడాకుండా అయిపోతాయి సంకరం ఏర్పడుతుంది ఇట్లాంటి ఏర్పడతాయి కాబట్టి ఆత్మ ఒకటే అని స్వీకరించాలి అది విభు అని స్వీకరించాలి ఇది శృతి మతం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనంతం అంటే దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం వ్యాపకము అని చెప్పినట్లయింది నిత్యం విభు సర్వగతం సుసూక్ష్మం అది నిత్యం ఉన్నది వ్యాపకమున్నది సర్వగతమున్నది మరియు ఏకమున్నది ఏకం అద్వితీయం బ్రహ్మ ఏకో అని శృతుల యొక్క అభిప్రాయానుసారంగా ఆత్మ ఏకము వ్యాపకము అని అనేకము వ్యాపకము అని చెప్పినట్లయితే దోషాలు వస్తాయి ఈ విధంగా అనేకమైనటువంటి దోషాలు ఉన్నాయి తార్కిక మతంలో అవన్నీ బ్రహ్మసూత్రంలో విస్తారంగా ఉన్నాయి జిజ్ఞాస ఉన్న వాళ్ళు బ్రహ్మసూత్రాలను పరిశీలించండి అనేక దూషణ యుక్తు కొనైతే నైయాయిక్ అవ ప్రాభాకర క మత అసంగత నైయాయిక అసంగతమున్నది అయోగ్యం అని కుమారుల భటు చిడ రూపం ఉన్నది అని చెప్తూ కేవల జడ రూపం ఆత్మ అని చెప్పేటువంటి తార్కిక ప్రభాకర మతము ఖండాన చేస్తున్నాడు కుమారుల భట్టు చిజ్జడ రూపమున్నది అని ఏ విధంగా చెప్పాడు సుక్తోచిత పురుషుని యొక్క పరామర్శను అనుసరించి చెప్పినాడు చెడు ఉత్ప్రేక్ష ప్రకారమేవ స్పష్ట జడో భూత్వ చైతన్యమును సుక్తోచిత పురుషుని యొక్క స్మృతిని అనుసరించి ఏదైతే ఉత్ప్రేక్ష చేశాడో ఊహించాడో ఆ ఊహ ప్రకారము చెప్తూ ఉన్నాడు పద్దెనిమిదవ అంకం శ్లోకం చూడండి తొంభై ఆరు జడో భూత్వా తదా స్వాప్సం ఇతి జాడ్య స్మృతిస్తా వినా జాడ్యానుభూతి కథంచు పద్యతే శ్లోకంలో తధ అని కదా తద అంటే అప్పుడు అప్పుడు అంటే ఎప్పుడు అంటే సుశుక్తి కాలంలో జడో భూత్వ నేను జడు అనయ్యి అస్వాప్సం నిద్రించాను గాఢం మూడోహం సుక్త అని ఈ విధంగా సుక్తోచిత పురుషుని యొక్క పరామర్శను అనుసరించి సుశూక్తులు ఆత్మ జడ రూపం ఉన్నది మరియు జ్ఞాన రూపం ఉన్నది చిడ రూపం ఉన్నది అని తెలుస్తుంది అక్కడ జ్ఞానం కూడా ఉంది ఎందుకంటే పరామర్శించి చెప్తున్నాడంటే అక్కడ జ్ఞానం కూడా ఉన్నది మరి జడో భూత్వ జడు పడుకున్నాను నాకు ఏమీ తెలియకుండా పడుకున్నాన అనుభవానుసారంగా ఆత్మ జడము కూడా ఉన్నది అందువల్ల చిడ రూపం ఉన్నది ఆత్మ అని ఈ విధంగా ఉత్ప్రేక్ష చేస్తాడు నిద్ర నుంచి ఆ పురుషుని యొక్క ఆ స్మృతిని బట్టి ఈ విధంగా ఊహిస్తున్నాడు ఏమని ఆత్మ చిడ రూపం అని ఆ సుషుప్తు నుంచి లేచినటువంటి పురుషుని యొక్క స్మరణ ఏదైతే ఉందో ఆ జాడ్యానుభూతి గాఢం మూడోహం సుప్తహ అనేటువంటి ఏదైతే అనుభూతి ఉన్నదో అది నా కథంచ ఉప అక్కడ జ్ఞాన రూపం లేకుండా జాడ్య స్మృతి అనుపన్నం సంభవించదు అందువల్ల జ్ఞానం కూడా ఉంది మరియు జడ రూపం కూడా ఉంది అందుకని చి జడ రూపం ఉంది అని చెప్తున్నాడు కుమారుడు తదా సుషుప్తి కాలే జడోత్వ అశ్వాప్సం ఇది ఏం రూప జాడ్య స్మృతి ఉత్తస్య పురుషస్ జాయమాన సుషుప్తి కాలీన జాడ్యానుభవ మంతరేనా అనుపద్యమాన తదా నేను తన జాడ్య అనుభవం కల్పయేతి భావ ఇక్కడ సుశుక్తి నుంచి లేచినటువంటి పురుషుని యొక్క ఏదైతే పరామర్శ ఉన్నదో గాఢం మూడోహం సుప్తహ అనేటువంటిది ఆ జాడ్య అనుభూతి ఏదైతే ప్రకటన చేస్తున్నాడో పరామర్శించి చెప్తున్నాడో సుశుక్తి కాలీన జాడ్య అనుభవము లేకుండా ఈ పరామర్శ అనుపన్నం అని అర్థాపత్తి ప్రమాణం చేత కల్పన చేస్తున్నాడు ఊహిస్తున్నాడు ఏ విధంగా స్థూలంగా ఉన్నాడు దినం పూట భోజనం చేయడు అటువంటి వాని స్థూలత దినం పూట భోజనం చేయకుండా ఎలా సంభవిస్తుంది సంభవించదు అంటే రాత్రి భోజనం వినా దృశ్యమానం స్థూలత అనుపన్నం సాత్ రాత్రి భోజనాన్ని కల్పన చేయవలసి వస్తుంది అదే విధంగా ఇక్కడ సుషిప్తులో అనుభవం లేకుండా జాగ్రత్తలోకి వచ్చినటువంటి పురుషుడు స్మరించి చెప్పేది అనుపన్నమవుతుంది అసంభవం అవుతుంది ఎందుకు ఏది స్మృతి ఉంటుందో అది అనుభవ ఉంటుంది అని ఈ విధంగా కల్పన చెయ్యాలి ఇది అర్థపత్తి ప్రమాణం అంటారు ఎక్కడైతే అర్థపత్తి ప్రమాణం ఉంటుందో ఆ ప్రమాణము చాలా ప్రబలమైంది కాబట్టి ఇతర ఏవేతే కుంకలు వస్తాయో అవన్నీ కూడా పిండి పిండి అయిపోతాయని చెప్పి ఉన్నాయి అన్యత అనుపత్తి చే అస్థి వస్తు ప్రసాదిక పినస్థి అదృష్ట అనంటూ సిద్ధాంత బిందులో శ్రీ మధుసూదన సరస్వతి స్వామి అంటారు ఎక్కడైతే అర్థాపత్తి ప్రమాణం ఉంటుందో అది అన్ని ప్రమాణాల కంటే ప్రమాణం అందుకని అదృష్టి వైషమ్యం ఏ ఏ శంకలు సంశయాలు కలుగుతాయో వాటిని అన్నింటినీ ఈ అర్థపత్తి ప్రమాణం పిండి పిండి చేస్తుంది అని చెప్పింది అంటే వస్తువును నిశ్చయముగా నిరూపిస్తుంది ఈ అర్థపత్తి ప్రమాణం కాబట్టి సుక్షిప్తులో జ్ఞాన రూపం ఆత్మ అని తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిందే కావున సుశిప్తులో ఆత్మ జ్ఞాన రూపం ఉన్నది మరియు జాడ్యానుభూతి చేత జడ రూపం కూడా కల్పన చెయ్యాలి అందువల్ల చిజ్జడ రూపం ఉన్నది ఆత్మ సుషుప్త చైతన్య లోప అభావే ప్రమాణమాహ సుషుక్తులో చైతన్యం యొక్క లోపము లేదు జ్ఞానం యొక్క లోపం లేదు జ్ఞానం ఉంది సుశుప్తులో జ్ఞానం లేకుండా ఈ పరామర్శం ఎలా చేస్తున్నాడు జ్ఞానం ఉంది మరి సుషూప్తులో జ్ఞానం యొక్క లోప అభావమును అంటే సుషుక్తులో జ్ఞాన రూపం ఉన్నది ఆత్మ అని చెప్పుటకు ప్రమాణమేమిటి అంటే ప్రమాణం ఇస్తున్నాడు శ్లోకం ద్రష్ర్ దృష్టేర్లోపత అప్రకాశ ప్రకాశాభ్యాం ఆత్మ ఖద్యోతీయు నహి ద్రష్ు దృష్టే విపరిలోప విద్య నహి విజ్ఞాతు విజ్ఞా విపరిలోప విద్య అని అంటూ శృతిమాత చెప్తోంది ఈ ద్రష్ట యొక్క దృష్టి ద్రష్ట అంటే దర్శనకర్త చూసేవాడు తెలుసుకునేవాడు అతడు ద్రష్ట అనపడతాడు ఆ ద్రష్ట యొక్క దృష్టి దృష్టి అంటే ఇక్కడ జ్ఞానము అని తెలుసుకోవాలి ఈ ద్రష్ట యొక్క దృష్టి అంటే జ్ఞానము విపరిలోపో న విద్యతే అది ఎప్పుడు కూడా లోపించదు ఎప్పుడు కూడా అది లేకుండా పోదు అంటే ఈ ద్రష్ట యొక్క దృష్టి అంటే ఈ ఆత్మ యొక్క ఏదైతే జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానం ఎప్పుడు కూడా లోపం కాదు జాగ్రత్తలో ఉంది స్వప్నంలో ఉంది సుశుప్తులో ఉంది మూర్ఛలో ఉంది ప్రణాయంలో ఉంది మాసాబ్ద యుగ కల్పేసో గతగమేసో అనే కథ నష్టం ఏతి నచోదే తెదేక స్వయం మొదటి ప్రకరణంలోనే తెలుసుకుంటూ వచ్చాం కదా కాబట్టి మాసంలో ఉంది కల్పంలో ఉంది యుగంలో ఉంది అయనంలో ఉంది సంవత్సరంలో ఉంది పక్షంలో ఉంది దిన ఉంది రాత్రిలో ఉంది గంటల్లో ఉంది నిమిషాల్లో ఉంది క్షణాల్లో ఉంది ఏమి జ్ఞానం ఆ జ్ఞానము ఎప్పుడు కూడా లోపము కాదు అందువల్ల నహి ద్రష్ దృష్ట విపరి లోప విద్యతే అని శృతి ఈ ఆత్మ యొక్క స్ఫూర్తి జ్ఞానం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా లోపించదు అని చెప్తున్నందువలన సుశుప్తిలో కూడా ఆత్మ జ్ఞాన రూపం ఉంది అని శృతి ప్రమాణం చేత కూడా ఒప్పుకొని అర్థపత్తి ప్రమాణం చేతనైతే ఒప్పుకోవాలి శృతి ప్రమాణం చేత కూడా ఒప్పుకొని తీరాలి అందుకని అప్రకాశ ప్రకాశాభ్యాం ఆత్మ ఖద్యోతవద్ యుత ప్రకాశ రూపము అప్రకాశ రూపము చేతన రూపము జడ రూపము చిడ రూపం చేత ఆత్మ ఉంది ఏ విధంగానయ్యా లోకంలో ఒక దృష్టాంతం చెప్పు అంటే దృష్టాంతం కూడా ఉంది నాయన ఖద్యోతవద్ అన్నాడు ఖద్యోతం వలె అంటే ఆ పురుగు ఏదైతే ఉంటుందో ఆ పురుగు ఆ కీటకము పుట్ట భాగంలో రేడియం ఉండడం అది ప్రకాశ రూపం ఉంటుంది మరి వక్షస్థలము మరి తల భాగము అది జడముంటుంది అప్రకాశ రూపం ఉంటుంది ఒకే శరీరంలో ప్రకాశము అప్రకాశము ఉభయ రూపము ఉందా ఆ కజ్యోతం అదే విధంగా ఆత్మ కూడా ఉభయ రూపం ఉంది చిడ రూపం ఉంది అని దృష్టాంతము మరి శృతి ప్రమాణము మరి అనుభవము వీటి చేత ఆత్మ చిడ రూపం ఉంది అని కుమారులు పట్టు నిరూపించారు తర్వాత ఇరవై మూడో అంకం నహి ద్రష్ దృష్ట విపరిలోప విద్యే అవినాశత్వాత్ ఇది శృతవు బృహదరణక ఉపనిషత్తు ద్రష్ట యొక్క దృష్టి ఎప్పుడు కూడా లోపం కాదు ఎందుకు అవినాశ స్వరూపమున్నందున అని హేతు కూడా ఇచ్చాడు ఇది శృతవు ద్రష్టు ఆత్మన స్వరూప భూతయా దృష్టే లోప విద్యతే ఏ శృతి అనుసారంగా ద్రష్ట అంటే ఆత్మ యొక్క స్వరూపభూత జ్ఞానం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా లోపించదు ఎల్లప్పుడు విద్యమానం ఉంటుంది ఆ జ్ఞానము రెండు ప్రకారాలుగా ఉంటుంది ఏదంతా వృత్తి రత్నావళి వృత్తి ప్రభాకరము తత్వానుసంధానము మరియు వేదాంత పరిభాష ఇత్యాది గ్రంథాల్లో విస్తారంగా విచారణ జరిగింది వృత్తి యొక్క విచారణ జ్ఞానం యొక్క విచారణ జ్ఞానం అనేది రెండు ప్రకారాలుగా ఉంటుంది స్వరూప జ్ఞానము వృత్తి రూప జ్ఞానము వృత్తికి కూడా జ్ఞానము అని ఔపచారికంగా చెప్తారు అంతఃకరణ వృత్తు జ్ఞాన తౌపచారాత్ అంతఃకరణ వృత్తి ఎందు జ్ఞానం అనేటువంటి వ్యవహారము జరుగుతుంది అందుకని వృత్తికి కూడా జ్ఞానం అయం ఘటహ అయం పటహ అయం పాషాణ అని ఏవైతే మనకు జ్ఞానం కలుగుతుందో ఇది వృత్తి రూప జ్ఞానం వృత్తి ఆ పదార్థాకారాన్ని పొందినప్పుడు ఇది ఫలానా ఇది ఫలానా అని తెలియబడుతుంది ఇది ఏమి జ్ఞానం అంటే వృత్తి రూప జ్ఞానం అయితే ఈ జ్ఞానము ఉత్పత్తి వినాశాలు అవుతుంది ఘటము చేత వృత్తి సంబంధమైనప్పుడు ఘట జ్ఞానం ఉత్పన్నము ఆ వృత్తి సడలింపబడి అన్యత్ర వెళ్ళి పటాకరమైందనుకోండి అప్పుడు పట జ్ఞానం ఉత్పన్నం ఘట జ్ఞానం నష్టం అంటాం పటజ్ఞాన కాలంలో ఘట పు� జ్ఞానం ఉందా లేదు గత జ్ఞానం నష్టమైంది పట జ్ఞానం ఉత్పన్నమైంది అంటే జ్ఞానంలో ఉత్పత్తి వినాశ యొక్క వ్యవహారం జరుగుతుంది అయితే ఈ ఉత్పత్తి వినాశాలు కలిగినటువంటి జ్ఞానం ఏ జ్ఞానము అంటే వృత్తి జ్ఞానం స్వరూప జ్ఞానం కాదు స్వరూప జ్ఞానం సదా విద్యమానమై ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు మాసాబ్దయుగా కలిపేసో గతాగమ్య శు అనే సర్వదా జాగ్రత్తలో ఉంది స్వప్నంలో ఉంది సుశుక్తిలో ఉంది మూర్చలో ఉంది ప్రళయంలో ఉంది మాసము యుగము కల్పము అన్నిటిలో ఈ స్వరూప జ్ఞానం ఉంది అది ఎప్పుడు లోపం కాదు అని శృతి మాత చెప్తుంది కాబట్టి ఆత్మ యొక్క స్వరూప భూత జ్ఞానం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా లోపించదు ఎందుకు అవినాశత్వాత్ అని హేతు చెప్పింది కదా శృతి వినాశ రహిత స్వభావత్వాత్ వినాశము లేనటువంటి స్వభావం గలది ఉండడం ద్వారా నిత్యం ఆత్మ యొక్క జ్ఞానం లోపించదు అన్యథ లోపవాదిన అపి నిస్సాక్షిక వక్తం అసక్యత్వాత్ సుషుప్త చైతన్య లోప అభావ శ్రూయతే చూడు ఇంతకు పూర్వం తార్కికులు మరియు ప్రాభాకరులు ఏమన్నారు సుషుప్తులు ఆత్మ జడ రూపం ఉన్నది జ్ఞానము లేదు అన్నారు జ్ఞానం యొక్క లోపం చెప్పినారు అయితే ఈ లోపవాదులు ఎవరైతే ఉన్నారో ప్రాభాకరులు మరియు తార్కికులు ఎవరైతే ఉన్నారో వారు కూడా జ్ఞానం యొక్క లోపమైంది సుశక్తులో జ్ఞానము లేదు అని చెప్పాలంటే కూడా ఆ అభావానికి కూడా సాక్షి జ్ఞాన రూపం తప్పకుండా ఒప్పుకోవాల్సి ఉంటుంది జ్ఞానము లేదు అని ఎవరి ద్వారా సిద్ధ జ్ఞానం ఉన్నవాని చేతనే జ్ఞానము లేదని సిద్ధమవుతుంది సుశిప్తులో జ్ఞానము లేదు అనేటువంటి జ్ఞానం ఉన్నదా లేదా ఉంది కదా మరి జ్ఞానం లేదా అని ఎట్లా అంటావు ఆ అభావానికి కూడా సాక్షి రూపంలో ఏదైతే ఉన్నదో ఆత్మ అది జ్ఞాన రూపం అని ఏడ్చుకుంట నేనే ఒప్పుకోవాల్సిందే ఆత్మ సుశిప్తలో జడ రూపం ఉన్నది అని చెప్పేవానికి కూడా ఆ చెప్పుటకు జ్ఞానం అనేది ఒకటి ఉందా లేదా జడ రూపం ఉన్నది అనేదాన్ని ఒక జ్ఞానం ఉన్నది నేను అజ్ఞానిని అనేటువంటి జ్ఞానం ఉన్నది ఆత్మ అజ్ఞాన రూపం ఎట్లయితే చెప్పండి సంభవమే లేదు ఎవరు కూడా ఆత్మను జడ ఉన్నది అని సిద్ధి చేయడానికి సమర్థులు కాజాలరు ఆత్మ లేదు అని సిద్ధి చేయదలరు ఏ నిరాకర్త తస్సేవ స్వరూపత్వాత్ అని అంటూ బ్రహ్మసూత్ర భాషంలో ఆచార్యులు ఎవడైతే ఆత్మ లేదు ఆత్మ జడ రూపం ఉన్నది అని అంటున్నాడో వాణి ద్వారానే ఆత్మ ఉన్నదని సిద్ధమవుతుంది ఎందుకు వాడు ఉంటేనే కదా ఆత్మ లేదు అని చెప్పగలుగుతున్నాడు మరి వాడే కదా ఆత్మ ఇంకెవడు ఏమో నిరాకర్త ఎవడైతే ఆత్మ లేదని నిరాకరిస్తున్నాడో తస్సేవ స్వరూపత్వాత స్వరూపమే ఉండదు ఆత్మ మరి ఆత్మ ఎట్లా నిరాకరింపబడదో చెప్పండి వాడు స్వయంగా నేను లేనంటాడా అనడు మరి ఆత్మను నిరాకరించగలడు అందుకని ఎవరి తరము కూడా కాదు ఆత్మను నిరాకరించుట ఆత్మ లేదు దేవుడు లేడు అని ఎవరైతే నాస్తికులు అంటారో అది వాళ్ళ భ్రమ ఎవరు కూడా ఆత్మను నిరాకరించలేరు ఆ సామర్థ్యం ఎవరికి లేదు ఎంత పెద్ద తార్కి కూడా ఉండని ఎంత పెద్ద నాస్తి కూడా ఉండని ఎందుకంటే వాణ్ణి వాడైతే నిరాకరించుకోలేడు కదా మరి వాడే ఆత్మ అని చెప్తూ ఉండగా మరి వాణ్ణి వాడు ఎలా నిరాకరించుకోలేడు అందువల్ల ఆత్మ జడ రూపం ఉన్నదని కాని అభావ రూపం ఉన్నదని గాని ఎవరు కూడా నిర్ధారణ చేసి నిరూపించి చెప్పదలరు ఎవరైతే ఆత్మ జడ రూపం ఉన్నది జ్ఞానం యొక్క అభావం ఉన్నది అని చెప్తున్నారో ఆ అభావమున కూడా సాక్షి రూపంలో తానే స్వయంగా జ్ఞాన రూపుడే ఉన్నందున ఆత్మ జడ సిద్ధి కావడానికి వెళ్లేదు అందుకే అన్నాడు అన్యథ లేని పక్షంలో ఆత్మ జడ ఆత్మ యొక్క జ్ఞానం లోపిస్తుంది అని ఒకవేళ అభినివేశం చేత దురాగ్రహం చేత లోపవాదులు చెప్పినట్లైతే ఆ అభావానికి సాక్షివుడు చెప్పండి నిస్సాక్షి కష ఆ అభావానికి సాక్షి అనేవాడు లేకుండా అభావాన్ని సిద్ధి చేయాలడు అసంభవము అందుకని సుషుప్తూ చైతన్య లోప అభావ సురూయతే అందుకని సుషుప్తి చైతన్యం యొక్క లోప అభావము చైతన్యం యొక్క అభావం యొక్క అభావం శబ్ద జాడ్యం ఉన్నది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి చేతనం అంటే జ్ఞానము సుశుక్తులు లేదు అనేది లేదు అంటే చేతనం ఉన్నది జ్ఞానం ఉన్నది అని చెప్పబడింది తి కారణాత్ అయ ఆత్మ హోతవత్ అస్ఫురణ స్ఫురణాభ్యాం యుక్తో భవతి అందుకని శృతి యుక్తి అనుభవానుసారంగా ఆత్మ స్ఫురణ రూపమున్నది అస్ఫురణ రూపం ఉన్నది జడ రూపం ఉన్నది చేతన రూపం ఉన్నది అని తప్పకుండా స్వీకరించాలి కావున ఆత్మ చిడ రూపం ఉన్నదని సిద్ధం సిద్ధమైంది ఇప్పుడు ఈ కుమారుల బట్ట యొక్క మతాన్ని నిరాకరణ చేస్తూ సాంఖ్యులు సాంఖ్యులు ఆత్మ జ్ఞాన రూపం ఉన్నదని స్వీకరిస్తారు వ్యాపకముంది అని స్వీకరిస్తారు అసంగముంది అని స్వీకరిస్తారు అందుకే బ్రహ్మసూత్రంలో శ్రీ శంకరుల వారు మొట్టమొదలు సాంఖ్యుల మతాన్ని ఖండన చేస్తూ వెళ్ళినాడు అదాధ్యాయంలో అందుకని ప్రబలమైనటువంటి ప్రతిద్వ ఎవరు అంటే వేదాంతికి సాంఖ్యులు కానీ ప్రబలమైన విరోధి ప్రబలమైన ప్రతిపక్షము సాంఖ్యులు అందుకని మొట్టమొదటి సాంఖ్యులను ఓడించినట్లయితే ఇక మిగతా వాళ్ళను ఓడించినట్లే అవుతుంది ఏ విధంగా పిల్లలకు స్కూళ్ళల్లో కబడ్డీ పోటిలు వాల్బాల్ పోటిలు పెడతారు కదా పిల్లలు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళలో టీములు జట్లు ఏర్పాటు చేస్తారు రెండు రెండు జట్లకు వాళ్ళు పోటీలు పెట్టి ఒక్కొక్క జట్టును గెలిపిస్తూ వస్తూ ఉంటారు రెండు రెండు జట్లలో ఒక్కొక్క జట్టు ఓడిపోతాయి సగం సగం ఉంటాయి మళ్ళీ వాటిల్లో పునః మళ్ళా మిగిలిన జట్లలో పరస్పరం మళ్లీ పోటీలు పెడతారు చివరికి ఫైనల్ కి రెండు జట్లు మాత్రమే ఉంటాయి అందులో ఒక్కరే గెలుస్తారు అయితే ఆ ఫైనల్లో ఆ ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఏదైతే జట్టు ఆ ఒక్క జట్టును ఓడిస్తే మిగతా కూడా ఓడించినట్లే కదా ఎందుకు అతడు ఇతరుడు ఓడిస్తూ ఓడిస్తూ తాను వచ్చాడు ఇంత దగ్గర ఇతని ఓడిస్తే అందరిని ఓడించినట్లయితే దీనికే ఏమంటారు అంటే ప్రధాన మల్ల నిబర్హన న్యాయం అంటారు ప్రధానమైనటువంటి మల్ల యుద్ధం చేసేటువంటి పహల్వాన్ అంటే అందరిని ఓడిస్తూ ఓడిస్తూ వచ్చాడు ఇక ప్రధానంగా ప్రతిధ్వ రూపంలో ఉన్నాడు అందరిని ఓడిస్తూ ఓడిస్తూ వచ్చినటువంటి వాడిని కూడా ఓడిస్తే ఏమైతుంది ఇప్పుడు ఇతడు మొత్తం అందరిని ఓడించినట్లే ప్రధాన మల్ల నిబర్హ న్యాయం అంటారు అంటే ఒక్క సాంఖ్యులను ఓడిస్తే మిగతా మతవారులందరిని కూడా అర్థత ఓడించినట్లే అవుతుంది అందుకని సాంఖ్యులకు వేదాంతులకు కొంచెం దగ్గర సంబంధం ఉండదు కొన్ని చోట్ల పొరపాటు పడ్డారు ఎక్కడెక్కడ అంటే ప్రధానమే జగత్తు స్వతంత్రంగా సర్జనం చేస్తుంది సృష్టింపజేస్తుంది అని చెప్తారు ఇక ఈశ్వరుని ఒప్పుకోరు నిరీశ్వర వాదం సాంఖ్యులు ఈశ్వరుడు ఒప్పుకోరు ఇదొకటి పొరపాటు అయిందా ఆత్మ నానా ఉండదని ఒప్పుకుంటారు ఆత్మలు అనేకమని ఒప్పుకుంటారు మరియు ప్రకృతి పురుషుల యొక్క వివేక జ్ఞానం అంటేనే తత్వ జ్ఞానము ఆ తత్వజ్ఞానం చేత మోక్షం కలుగుతుంది అని చెప్తారు మరియు ఆత్మ కర్త కాదు కాని భోక్త ఉన్నది అంటారు సాంఖ్యులు ఇప్పుడు ఆ సాంఖ్యులు కుమారుల భట్టును నిరాకరిస్తూ ఉన్నారు ఇరవై నాలుగవ అంకము అస్మిన్ భట్ట మతే దూషణాభిదాన పురస్సరం సాంఖ్య మతం ఉత్పయతి ఇప్పుడు శ్రీ విద్యారాయణ గురుదేవులు కుమారుల భట్టు ఉన్నటువంటి దోషాలను ప్రదర్శింపజేస్తూ సాంఖ్యులను ముందుకు తీసుకొస్తున్నాడు సాంఖ్య మతమును స్థాపన చేస్తున్నారు అయితే వీళ్ళు ఏం చెప్తారంటే ఆత్మ ఉభయ రూపము కాదు ప్రకాశ స్వరూపం అని చెప్తారు ఇంకా మేలే కదా వాళ్ళకంటే ఒకరైతే పూర్తిగా జడమే ఉంది అన్నారు ఈయన వచ్చి రూపం ఉభయ రూపం ఉన్నది ఇక సాంఖ్యులు వచ్చి లేదు లేదు స్వయం ప్రకాశ రూపం ఉన్నది వేదాంతులు కూడా స్వయం ప్రకాశం అని ఒప్పుకుంటారు ఇప్పుడు శ్లోకం చూడండి తొంభై ఎనిమిది నిరం సోభం కథిత్ ఘటిష్యే త్యాహు సాంఖ్యాకి సాంఖ్యులు వివేకులు ఉన్నారు వివేకం చేస్తారు ప్రకృతి పురుషుల యొక్క వివేక జ్ఞానం అంటేనే తత్వజ్ఞానము ఆ తత్వజ్ఞానం చేత మోక్షం కలుగుతుంది అని చెప్తారు ప్రకృతి వేరు పురుషుడు వేరు పురుషుడు అసంగుడున్నాడు అని ప్రకృతి పురుషుల యొక్క వివేకం చేస్తారు భేదం చేస్తారు ఈ భేద జ్ఞానమే తత్వజ్ఞానం అంటారు ఇక్కడ పొరపాటు పడ్డారు వీళ్ళు అయితే వీళ్ళు ఏమంటారు నిరంశ ఉభయాత్మత్వం నా కథంచేది ఘటిస్తే ఆత్మ నిష్కలం నిష్క్రియం శాంతం అని అంటే దానిలో కలరు లేవు అంశ అంశీ లేదు అది నిరంశం ఉన్నది అని చెప్తున్నందు మరి ఇక్కడ జడ రూపం ఉన్నది మరి చేతన రూపం ఉన్నదని రెండు అంశాలు చెప్పాడు కదా కుమారుల పట్టు చేతనాంశం ఉన్నది జడాంశం కూడా ఉన్నది అని అంశాంశీ భావం చెప్పినాడు అక్కడ సవయవముగా చెప్పినాడు కాని ఆత్మ నిరవయవము నిరంశం ఉన్నది ఆ నిరంశము ఉన్నటువంటి ఆత్మ ఎందు ఉభయాత్మకత్వం అంటే చిజ్జడు రూపకత్వం ఏదైతే కుమారుల చెప్పారో అది కథంచే ఏ ప్రకారంగా విచారం చేసినా గానీ అది ఘటించదు అని చిడ రూపము ఆత్మ అని చెప్పినటువంటి కుమారుల మతాన్ని ఖండాన చేస్తున్నాడు ఎందుకు ఆత్మ నిరంశం ఉన్నది నిరంశంలో చిదంశము జడాంశము అని ఉభయాంశం చప్పుట అసంగతం అవుతుంది ఏ ప్రకారమే కూడా ఘటిల్లదు తేన ఈ కారణం చేత చిద్రూప ఆత్మ అందుకని ఆత్మ చిద్రూపం జ్ఞాన రూపమున్నది ప్రకాశ రూపం ఉన్నది అని వివేకిన ఆహో వివేకులైనటువంటి సాంఖ్యులు చెప్తున్నారు తొంభై తొమ్మిదవ శ్లోకానికి అవతారిక జాడ్య స్మృతే తరిహి కా గతి ఇది ఆ సంఖ్య ఆహా నిద్ర నుంచి మెల్కొన్న పురుషుడు నాకు ఏమీ తెలియదు అనేటువంటి జాడ్యంను స్మరించి చెప్తున్నాడు కదా మరి ఆ జాడ్య యొక్క గతి ఏమిటి గాఢం మూడోహం సుప్తహ నకించదహం అని యొక్క స్మృతి గతి ఏమిటి చెప్పండి అని అంటే శ్లోకాన్ని ప్రవృతం చేస్తున్నాడు విద్యారణి గురుదేవులు జాడ్యాంశ ప్రకృతి రూపం వికారి త్రిగుణం చిక భోగాప వర్గార్థం ప్రకృతి ప్రవర్తతే జాడ్యాంశం ఏదైతే ఉందో గాఢం అనేటువంటి స్మృతి ఏదైతే ఉందో అది ప్రకృతి యొక్క రూపము అజ్ఞానం యొక్క రూపం చేతన రూపం కాదు అది చేతనం జడ రూపం లేదు జడమైనది ప్రకృతి ప్రకృతి అంటే ఉపాధాన కారణం ఎవరు ఈ జగత్తుకు అజ్ఞానం లేదా ఏమంటారు ప్రధానం అంటారు వాళ్ళ పరిభాషలో ప్రధానం అంటారు వాళ్ళు వేదాంతులైతే మాయా అంటారు యోగులైతే అవిద్య అంటారు నైయాయికులైతే అజ్ఞానము అంటారు సాంఖ్యులైతే ప్రధానము అంటారు శాక్తేయులు శక్తి అంటారు ఈ విధంగా ఒకటే వస్తువుకు అనేక పేర్లతో పిలుస్తారు అయితే ఈ అజ్ఞానంకే విలేమంటారు ప్రధానం అంటారు అది ప్రకృతి అంటే ఉపాదాన కారణంన్నది జగత్తుకు చేతనం యొక్క సహాయం స్వతంత్రంగానే జగత్తును ఉత్పన్నం చేస్తుంది ప్రధానము ఆ ప్రధానము సత్వగుణము రజోగుణము తమో గుణం మూడు గుణాలతో యుక్తంగా ఉంది త్రిగుణ అది మూడు గుణాలతో యుక్తంగా ఉంది మూడు గుణాల యొక్క సామ్య అవస్థకే ప్రధానము అంటారు వాళ్ళు మరియు చైతన్యము అసంగమున్నది అది ఏం పనిచేయది అన్ని పనులు అమ్మగారే చేస్తుంది ప్రధానమే చేస్తుంది సృష్టిని ఉత్పన్నం చేస్తుంది మరియు స్థితికి కారణం ప్రధానమే లయానికి కారణం కూడా ప్రధానమే మరి పురుషునికి భోగము ఇచ్చేది ప్రధానమే మోక్షం నుచ్చేది కూడా ప్రధానమే పురుషుడు ఏం లేదు కేవలం నామినల్ గా ఉంటాడు అసంగోయం పురుష ఏం పని చేయడు చూడు నడింట్లో కూకుంటాడు ఏం పనిచేయ అమ్మగారి అన్ని తెచ్చి పెడతాది అనుభవించుకుంటూ ఉంటాడు ఆత్మ కర్త కాదు కాని భోక్త అంటారు సాంఖ్యులు కర్త భోక్త అని నైయాయికులు ప్రభాకరులు అంటారు సాంఖ్యులేమో అకర్త ఉన్నది కాని భోక్త ఉన్నది అంటారు అభోక్త కాదు భోక్త ఉన్నది అంటారు ఎందుకు ప్రధానం అన్ని తెచ్చి పెడుతుంది విషయాలన్నీ ఎదురుగా తీసుకొచ్చి పెడుతుంది పురుషునికి ఇస్తుంది పురుషుడు అనుభవిస్తూ ఉంటాడు అని భోగాపవర్గం అపవర్గం అంటే మోక్షం అవవర్గము అపవర్గము పవర్గం అంటే వ్యాకరణరీత్యా వ్యాభియారక్షరాలు ఉన్నాయి కదా వ్యాభారక్షరాల్లో అమ్ అహ అంతవరకు అచ్చులు అని చెప్పుకుంటాం ఇక క నుంచి హ దగ్గర ఇవన్నీ హల్లు అని చెప్పుకుంటాం ఆ హల్లు కొన్ని విభాగాలుగా చెప్పారు కవర్గము చవర్గము టవర్గము పవర్గము అని కచ్చట తప్పులు అంటారు కదా పవర్గము పవర్గం అంటే ఈ వర్గాల్లో ఐదు ఐదు అక్షరాలు ఉంటాయి కవర్గంలో ఐదు చవర్గంలో ఐదు టవర్గంలో ఐదు పవర్గంలో ఐదు క ఖవి ఐదు అక్షరాలు చ ణి ఇవి ఐదక్షరాలు ఠ డ ఇవి ఐదక్షరాలు పవి ఐదక్షరాలు ఈ పవర్గంలో కూడా ఐదక్షరాలు ఉన్నాయి ఇవేవి ప ఫ మయిదరాలున్నాయి ఈ ఐదక్షరాల సమూహానికి పవర్గం అంటారు ఈ పవర్గము కానిది అపవర్గం ఏది మోక్షం అంటే ఎట్లా స్వామీజీ చూడండి పవర్గంలో ఐదక్షరాలున్నాయి కదా ఆ ఐదు అక్షరాల చేత ఐదు తత్వాలు చెప్పబడతాయి ఆ ఐదు తత్వాలు లేనటువంటిది అపవర్గం ఏ విధంగా పా అంటే పాపము మోక్షంలో పాపం అనేది మోక్షం అంటే బ్రహ్మమే కదా బ్రహ్మ అభిన్న మోక్షం మోక్షం అంటే బ్రహ్మము కంటే వేరే కాదు శుద్ధం ఆ పాప విద్ధం విధంగా శృతి మాత చెప్పింది శుద్ధం ఉన్నది పాప సంస్పర్శ లేనటువంటిది ఆత్మ అని చెప్పింది ఉన్నది అందుకని అది పాపరహితం ఉన్నది ఆ పాపరహితమైనటువంటి పరబ్రహ్మమే మోక్ష స్వరూపము అందుకని మోక్షం అంటే పాపరహితమైనటువంటిది పుణ్యం కూడా పాపంలోనే గణన అవుతుంది ధర్మ అప్ప ముము కిల్బిషం ఏవ అని భాషకారులు గీతా భాషలు చెప్తారు ముముక్షకు పుణ్యం కూడా పాపంలోనే గణనఅవుతుంది ఎందుకు పుణ్యం ఉంటే కూడా జన్మవరణాలు వస్తాయని చెప్పింది ఉన్నది ఉచ్చలోకాలు ప్రాప్తమైతాయి స్వర్గాది భోగాలు ప్రాప్తం అవుతాయని చెప్పింది అన్నది అందుకని పుణ్యం కూడా జన్మ కారణమే కాబట్టి అది ముమ్ముకు సోకు అది పాపమే పుణ్యం కూడా అందుకని పుణ్యము పాపము రెండు కూడా పా అనే అక్షరంతో తెలుసుకోవాలి పాపములోనే గణన చేయాలి పా అంటే పాపము ఆ పాపము లేనిది మోక్షస్వరూపం ఇక ఆ పుణ్య పాపాల యొక్క ఫలము పా అంటాం కదా రెండవ పా అంటే దేని ఫలము పుణ్య పాపాల యొక్క ఫలము ఏది సుఖ దుఃఖాలు స్వర్గము నరకాలు ఇవి పుణ్యపాపాల యొక్క ఫలాలు ఆ ఫలాలు లేనటువంటిది మోక్షము పుణ్యము లేదు పాపం ఆ శరీరం ఆవసంత నా ప్రియ ప్రియ స్పృశత ఎప్పుడైతే ఈ దేహాల సంగాతం నేను కాదు నాది కాదు అని అతడు ఈ పుణ్యపాపాలు కాని పుణ్యపాపాల యొక్క ఫలాల చేత గానీ అంటబడదు అని చెప్పింది అందుకని సుఖదుఖాలు లేనటువంటిది మోక్షము ఫలము లేదు పుణ్యపాపాల యొక్క ఫలం సుఖదుఖాలు లేవు అక్కడ మోక్షంలో అందుకని అపవర్గం అని మోక్షం అని చెప్పింది ఇక మూడవ అక్షరం ఏది బ బ అంటే బంధము అహంకారసే ఆది లేకేదో అనాత్మ వస్తువు సో బంధుక అయ్యే అహంకారం మొదలుకొని ఈ దేహాదిక అనాత్మ వస్తువులన్నీ కూడా బంధం అనబడతాయి ఈ బంధము మోక్షంలో లేదు అహంకారం లేదు దేహాదులు లేవు ఏవీ లేవు బంధము లేనటువంటి స్థితి మోక్షస్థితి అపవర్గం ఇక రెండవ బ భయం అభయం వై ప్రాప్తొస్తు జనక అని చెప్పింది లేదా జనకునికి యాజ్ఞవల్క మహర్షి సర్టిఫికేట్ ఇచ్చినాడు ఆ ప్రమాణపత్రం ఇచ్చినాడు ఏ జనకా నువ్వు అభయస్థితిని పొందినవు అని చెప్పినాడు నిర్భయ స్థితి మోక్షం అంటేనే నిర్భయ స్థితి అభయ స్థితి స్థితి ఇక చివరి అక్షరం మా మా అంటే మరణం లేదు అంటే జన్మ లేదు మళ్ళా పునః కూడా లేదు మన రాహిత్యం మోక్షము అదే అపవర్గం చూసారా అపవర్గము కానటువంటిది అపవర్గం అంటే మోక్షం ఆ మోక్షస్థితిలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఐదు తత్వాలు లేవు పాపము లేదు పాప ఫలము లేదు మరి బంధము లేదు భయము లేదు మరణము లేదు అది అపవర్గం పురుషునికి మోక్షాన్ని ఇచ్చేది ఎవరు అంటే ప్రధానమే ఇస్తుంది భోగాన్ని ఎవరిస్తారు సుఖ దుఃఖాన్ని తరసాక్షాత్కారహ భోగ ఉచితే సుఖములు గాని ఇచ్చేది కూడా ఎవరు ప్రధానమే అందుకని భోగ మోక్షాలు ఇస్తుంది ప్రకృతి ప్రధానము అయితే ఈ జాడ్యాంశం ఏదైతే ఉందో సుప్తోత్త పురుషుని యొక్క పరామర్శానుసారంగా మనకు తెలియబడేటువంటి గాఢం మూడోహం సుప్తహించహమావేశం అనేటువంటి ఏ జాడ్యాంశం మనకు ప్రతీతవుతుందో అది పురుషుని యొక్క స్వరూపం కాదు పురుషుని యొక్క స్వభావం కాదు అది ప్రధానం యొక్క స్వరూపం జాగ్యాంశం ఉన్నది ప్రధానం జడమున్నది ఆ జడ మాంసమే ఈ గాఢం మూడోహం సుప్త అనేటువంటి అనుభవం ఈ విధంగా శ్లోకం తెలుసుకున్నాము తత్ ప్రకృతి రూపం సత్వ రజ తమో గుణాత్మకం ఆ ప్రకృతిలో మూడు గుణాలు ఉంటాయి అందుకని త్రిగుణాత్మకం అని చెప్పినాడు ఇక్కడ జడచేతన రూపం ఉన్నదని కుమారుల బట్ట ఏదైతే అన్నాడో దాన్ని చేస్తూ సాంఖ్యులు ప్రకాశ స్వరూపం చెప్పారు కదా అయితే ఆ కుమారులు బట్ట మతాన్ని ఏ విధంగా సాంఖ్యులు ఖండన చేస్తారు ఆ ఖండన ప్రకారము డెబ్బైవ ట్రిప్పగా వివరించారు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ఆ విషయము రేపు తెలుసుకుందాం హరి ఓం తచ్చవతు సహన సహ వీర్యం తేజస్వి నావే తమస్ మా విద్విషావహై ఓ శాంతిశాంతిశ